ప్రైజ్ లో అందరికి ప్రైజ్ లో కళ్ళు మూసు కూడా ప్రార్థన చేసుకుందాము పరిషుద్ధ మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారుని వందనాలు ప్రభావం జీవం వెలిగిన దేవానికి వందలవుతండి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు పొందనాలి ప్రభా తండ్రి దేవాయత్ ప్రభ మరి ప్రతిదిన ప్రభా నిన్నుస్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన ఇంత మంచి తన్యతని బట్టి నీకు లెక్కలను పొందనాలి ప్రభా కృతజ్ఞతలు నా తండండి తండ్రి దేవాయచు ప్రభ మరి యొక్క సమయం ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యాణ్ణి జరిపించండి నీ యొక్క ప్రజెన్స్ ప్రభ మా మధ్యలో ఉంచండి ప్రభా తండ్రి దేవాయచు ప్రభా లోకంలో ఎక్కడ చూసినా గలిబెల్లి తండ్రి అయినా కానీ ప్రభా యొక్క గలిబెల్లి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధి తండ్రి మందరిని ముద్రించుకున్నందుకు ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోతున్న తండ్రి స్థుతి మహిమ గణత ప్రభావం తండ్రి యుగ యువలకే మీకెట్లుగాక తండ్రి దేవాయచ ప్రభ మరి ప్రతి బిడ్డని ప్రభ జ్ఞాపకం చేసుకోండి వచ్చిన ప్రతి కూడా ప్రభు అభిషేకించి ప్రభ యొక్క సేవలు వాడబడే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టంగా తండ్రి అదే రీతిగా ప్రభా ఇంకా ఎంతమంది ప్రభ వచ్చేవారున్నారో ప్రభా వారిని అంతా కూడా నీ జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి దేవాచ ప్రభ ప్రతి బిడ్డని సందరికి నడిపించమని ప్రార్థిష్టం తండ్రి దేవా ప్రభా ప్రతి సేవకులను అభిషేకించండి నీ సేవలు నడిపించని ప్రభా ఏ ఆత్మ నశించుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఆత్మలను కాపాడండి రక్షించమని ప్రార్థించడం నా తండి తండ్రి దేవసేవ నీ యొక్క పశు దత్మచిత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నా మూలో ప్రార్థించాలి వేరుకుండి ఒకసారి దేవుడు యొక్క అవకాశం ఇచ్చినందుకు మన మధ్యలో అన్నా పాట వాడతారు అందరికి ప్లేస్ లాడు బ్రదర్ సిస్టర్స్ మన ప్రభువు ఎంతో దయాళుడు ఆయన దయని జ్ఞాపకం చేసుకున్నలాగిన క్రీస్తు యేసు దయాలు ప్రభు పాట పాడుకుందాం క్రీస్తు ఏసు దయాళు ప్రాభు నీవే సృష్టికర్తవు ీవే మా రక్షడవాని హెూయా పాడేదం క్రీస్తుయేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షడవాని హెూయా పాడేదం పాప జగా జన్మించితి పేదగృహాన పేరిగివి సంకట కష్టమూలాను భవించి మమ్మను రక్షించితి పాప జగనా జన్మించితి వేదగృహానాపేరి గితివీ సంకటకష్టములనుభవించి మమ్మను రక్షించితివీ ప్రీయాయేసు మమ్మును రక్షించితివీ ప్రి शिञ्चितिवी ममूनु रक्षितिवी ममूनु रक्षितिवी ममूनु रक्षितिवी ममूनु रक्षितिवी ళ్ళు ప్రాభు నీవే సృష్టికర్తవు నీవే మక్షడవాని హల్లేలుయా పాడేదం జీవిత నావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో పించితు ఫానును ఆపి దరికి జేర్చి తీవి జీవిత నావా తుఫాను చేతా తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞపించి తూ ఫాను ఆపి దరికి జేర్చిచివీ ప్రి దరికి చే దరికి జెర్చి దరికి జెర్చితి దరికి జెర్చి దరికి జీర్చితి దరికి జేర్చితి ప్రీస్తుయే సుదయాళు ప్రభు నీవే సృష్టికర్తవో నిక్షడవని అల్లే పాడేదం ఎన్నో వేదాల పోనట్టి నాదు పాపారోగము నివస్్రమును ముట్టినంతనే అద్భుతముగ నివారణను ఎన్నో వేదాల పోనట్టి నాదు పాపారోగము నివస్మును ముట్టినంతనే అద్భుతముగ నివరణను నివరణను నివరణను ప్రీయాయేసు యాళ్ళు ప్రభు నీవే సృష్టి కర్తవో నీవే మా రక్ష కొడవని అల్లే పాడేదం నీవే మా రక్ష కొడవని అల్లే పాడేదం అల్లే ప్రయోజక మీ ఉపదేశం ప్రకారం నడుచుకోవాలి మాకు మేము వెళ్ళే ప్రతి మార్గంలో మాకు విశ్వభి కరెక్ట్ ఏది రాంగ్ ప్రభా దేవుడు విశ్వ్రభ సమేతల గ్రంథాన్ని బోధించినట్లు విశ్వప్రభ దాన్ని అనుసరించి మేము నడుచుకోలేసిన ప్రభావం విశ్వప్రభ మా గురించి గ్రంథాన్ని రక్షించలేదు ప్రభావ ప్రతి ఒక్క వర్డ్ మాకు అర్థం కావలేదు ప్రభావ అలాంటి జ్ఞానం మాకు దైత్యం లేదు ప్రభా ఉపదేశాన్ని మేము గ్రహించలేదు ప్రభుత్వ అది మేము హృదయంలో పెట్టిన జ్ఞానం అలా దైత్యం అని ప్రభాని యేసుకృష్ణ అడిగి వేసుకున్నాం గ్రంథం మూడో అధ్యాయం ఫస్ట్ నుంచి మనం చదువుకున్నాము సామేతలు గ్రంథం మూడో అధ్యాయం నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆగ్వాణము ఫస్ట్ ఏమంటుందంటే మరుబకుము అని అంటున్నాడు ఏమి మరొవద్ద నా కుమారుడా అని ఫస్ట్ మనని నా కుమారుడా అని మన పిలుస్తుంది దేవుడు ఇంకొక మనని హెచ్చరిస్తుంది ఏమని హెచ్చరిస్తుంది నా ఉపదేశమును మరుబకుము అంటుంది మనం ఎప్పుడు ఉపదేశము మరువ నా ఆజ్ఞలో ఆయన ప్రతి ఒక్క సమాన్మాన్ని మనము ఎట్లా ఇది చేసుకోవాలంటే గైకోనాలని పూర్తి హృదయముతో ఆయన మనము ఆయన కమాండ్మెంట్ ని ఫాలో కావాలని దాన్ని మనము ఏం చేయొద్దని మరువకుము అంటుంది ఆయన ఉపదేశం ని మరవద్దని ఆయన ఆజ్ఞ హల్ హార్టెడ్ గా గై కొనాలని మనం పాటిస్తే మన సెకండ్ వాస్ ఏమంటుందో అవి నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గాయకొనము అవి ఏం చేస్తాయంట మ అవి దీర్ఘాయు ఆయువుని జీవితమును జీవమును జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగజేయును ఏవే మనం మన మనం పాటియాలంటే ఆయన ఉపదేశము మరవద్దంట ఫస్ట్ అయిన ఉపదేశమును మనం మరవద్దంట ఆయన ఆజ్ఞ ఎలా పాటించాలంట పూర్ణ హృదయముతో ఆయనని ఆయన ఆజ్ఞను పై అది గై కొనితే మనకి ఏమొస్తుంది అంటే దీర్ఘాయువు ఇంకా జీవముతో శాంతి అంటే పీస్ఫుల్ లైఫ్ ఉంటది పీస్ఫుల్ లైఫ్ ఉంటది ఇది ఈ కాలంలో అదే కరువైంది కదా ఇంకా రిచ్ మన సరౌండింగ్స్ లో కూడా అన్ని దాంట్లో మన దేశ దేశ విదేశాల ఏంటి ఏం తక్కువైపోయింది శాంతి అనేది తక్కువైపోయింది ఎప్పుడంటే మనము దేవుని ఆజ్ఞానను ఉపదేశములను మరవకుండా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో మనము ఎప్పుడైతే పాటిస్తామో ఎప్పుడైతే గై కొంటామో మనకేమొస్తుందంట దీర్ఘాయువు దీర్ఘ ఆయువు వస్తుందంట జీవముతో గడు సంవత్సరములన్నీయు గడు సంవత్సరములను శాంతి కలుగు చేశాడంట ఏం కలుగు చేశాడంట దేవుడు ఇవన్నీ పాటిస్తే శాంతి అనే మనకు వస్తుందని శాంతిని నీకు కలుగజేయును ఎప్పుడు ఎన్ని సంవత్సరములు గడుచు కా సంవత్సరములన్నీ ఇప్పుడు వచ్చి సంవత్సరములన్నీ గడుచు సంవత్సరములను అంచు నీ జీవితం శాంతి కల జీవితం నీకు వస్తుందని జీవితం నీలో నీకు రావాలంటే ఒకవేళ సుఖ జీవితము శాంతి గల జీవితము గడుచు రావాలంటే ఫస్ట్ నీ పూర్ణ హృదయముతో దేవుని దేవుని దేవుని ఆదరించాలా ఆయన ప్రతి ఒక్క ఉపదేశమును పాటించాలా ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు ఆయన క్రమాండ్స్ నిన్ను పాటించు ఇట్లా పాటించాలా మరుగు పాటించాలి ఆయన ఫూల్ హార్టెడ్గా కూడా పాటించాలి థర్డ్ వాసులో ఏమంటుందో దయ్యను సత్యమును ఎన్నో నిన్ను విడిచిపోనియకుము నేనే అంటే మనం దయతోను సత్యముతోను అది మనలో ఉండాలని దయ దయ్యను సత్యను అసలు ఒక హెల్పింగ్ నేచర్ మనలో ఉండాలి మనం దేవుణ్ణి కుమారులమై ఉన్నాం ఆయన ఫస్ట్ థర్డ్ చాప్టర్ లో ఇంట్రడక్షన్ ఏమను నా కుమారుడా అని అంటే నేను దయగలవాడు కనీరం చూపిస్తున్నాను అప్పుడు తన కుమారుడు ఎట్లు ఉండగా సేమ్ అయిన విధంగా ఉండాలి కదా నా కుమారుడా అంటున్నావు మనలో ఏముండాలంటే దయాత్వము కొలకి సహాయం చేసే గుణము సత్యము మనం కూర్చొనిగా ఉండాలా అవన్నీ దయను సత్యమును ఎన్నడను నిన్ను విడి పోనీయకుము ఎన్నడను ఏమంటారు ఎన్నడను ఎన్నడూ విడిపోనియకుము వాటిని కంత భూషణముగా ధరించుకును ఏమన్నా వాటిని కంత భూషణము ధరించుకోను ఇంగ్లీష్ లో uh they wear by around your neck and write of them of the table of uh, tablet of your heart then em uh, em manam dayan satyam netla dharinchukovali anta booshanamuga bind them around your neck and continue bind them around you and ongokoka uh, em antundante vaatini kanta booshanam sarinchukonamu antundru naa hrudayam kono palukinda hrudayam antam manam కలుక మీద వాటిని రా రాసుకున్నాము ఏమి దయ్యను సత్యమును ఎప్పుడైతే ను పాటిస్తావో దాన్ని ను కంచి భూషణముగా ఎప్పుడైతే ధరిస్తావో ఇంకా ఆయన ఆజ్ఞానను ఎప్పుడైతే మరొక గైపోయి దాన్ని ఎట్లా ఎక్కడ రాసుకో కలుక మీద హృదయం అను మీద ఇంగ్లీష్ లో ఏమంటారు రైట్ రైట్ ఆఫ్ ద ట్యాబ్లెట్ ఆఫ్ యూ హార్డ్ రైట్ దేమ్ ఆఫ్ ద ట్యాబ్లెట్ ఆఫ్ యూ హార్డ్ అంటున్నావు మీ హృదయము పలుక మీద వాటిని రాసుకోను దయ్య సత్యము ఎన్ని దాని అంటుంది దాన్ని ఎట్లా మనం ధరించుకోవాలని పనికి భూషణముగా ధరించుకోవాలని అండ్ ఇంకొకటి ఏంటి ఈ హృదయమును హృదయం పలుక పలుక మీద వాటిని రాసుకోను అంటుంది ఏమైనా రాసుకోవాలా దయ్యను సత్యము ఎప్పుడైతే నువ్వు పాటిస్తవో ఏది దేవుడు ఒక సో పాటిస్తావో అది మర్చిపోకుండా నువ్వు పాటిస్తావో ఎప్పుడైతేటావో అది మర్చిపోకుండా నువ్వు హృదయంలో రాసుకుంటావో అది నీకు దేవుడు ఒక కుమారుడు లక్షణము ఆయన ఒక ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా బ్లెస్ చేస్తూనే ఉంటాడంట దేవుడు ఆటోమేటిక్ గా నీకు జీవిస్తూనే ఉంటాడు ఆయన ఒక ఉపదేశము వీరో ఆయన ఒక జ్ఞానం దై కొనాల సత్యం అనే కంచభూషణ ధరించుకొని మనము ఉండాలంటే దయా సత్యము దయా దయ ఇంకా సత్యమును మనం ధరించుకొని ఉండాలంట అప్పుడు మనం ప్రతిదీ దేవు దృష్టి అంటూ మార్చుకున్న దృష్టి అంటూ నీవు దయస్థుడి మంచి వాడవని అనిపించుకుంటువు దేవుటమంటు మార్స్ దృష్టి అంటే ఇద్దరిని పోలిస్తుంది కదా దేవు ఇప్పుడు దేవుని దృష్టి మార్స్ దృష్టి అందు నీవు జయ అంది మంచి వాడివని అనిపించుకుందువు ఏది ఆయన ఉపదేశమును పాటిస్తూ ఆయన మరు పాటియాల ఆయన ఆజ్ఞలను పూర్ణ హృదయంతోనే జయ కొనాల జయ సత్యమును ఎట్లా ఎట్లా ధరించుకోవాలా కంట భూషణము మనం ధై ధరించుకోవాలా ఇంకా మనము మరొక మన హృదయంలో అయిన ఉపదేశము రాసుకోవాలి మనం రాసుకుంటే చెదిరిపోవచ్చు మన హృదయంలో మనం రాసుకుంటే అది కూడా చెదిరిపోవద్దు అట్లా మనం దేవుని మాటలు అయిన ఉపదేశములో ఎప్పుడైతే మనము హృదయ పూర్వకముగా కంప్లీట్లీ హృదయపూర్వక మనము పాటిస్తామో అప్పుడు ఏమైతుందంట అప్పుడు దృష్టి ఎందు మార్గ దృష్టి ఎందు నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందువు అంటున్నావు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్తి హృదయముతో యహోవ పైన కూడా అదే కదా రెండో వచ్చినము ఏమని అన్నాడు నా ఆజ్ఞ హృద హృదయపూర్వకముగా నా ఆజ్ఞానం హృదయపూర్వం కై కొను అంటుంది ఏమంటుంది కింద అదే ఫిస్టివర్స్ లో ఏమంటుంది మీ స్వబ్బుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్తి హృదయముతో యోహోయందు నమ్మిక ముంచుము మనం ఒక్కొక్కసారి మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇదే మనకు కరెక్ట్ ఇదే మనకి మన లైఫ్ లో కరెక్ట్ అని మనం అనుకుంటాము కానీ దేవుడు ఏమంటుంది నీ యొక్క ఇంటెలిజెన్స్ ను ఉపయోగించకు ఇన్స్టైడ్ ఎవరు ఎవరొక స్వబుద్ధి మనం ఉపయోగించాలి ఎవరో ఒక బుద్ధిని మనం ఉపయోగించాలంట స్వబుద్ధి ఆధారం చేసుకొనక చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యోగం ఎందు నమ్మిక ఉంచము ఎవరి మీద నమ్మకం ఉంచాల యోహో మీదని నమ్మిక ఉంచము పూర్ణ హృదయముతో యోహో మీదని నమ్మి దేవునికి వదిలే దేవుడే నువ్వు చూసుకుంటాడు అని నువ్వు పూర్ణ హృదయంతో ఎప్పుడైతే అనుకుంటావు అని నీ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే దేవుని మీద పెడతావో ఎవడ ఇప్పుడు నాకు దొక్కలేదో నాకు అర్థం అయితే లేదో లేకపోతే ఈ పని అవ్వట్లేదు అని నువ్వు ఎవరి దగ్గర చూసుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే మొర ఎప్పుడైతే ఆయన ఒక జ్ఞానం ప్రసాదిస్తాడో ఏంటి ఏమంటావు స్వబుద్ధి ఆధ నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక నీ పూర్తితో యహోవ ఎందు నమ్మిక ముంచమో ఆయన మీద నువ్వు నమ్మిక ముంచు ఆయన మీ ప్రతి దాంట్లో విజమిస్తాడంట ఆరో వచ్చిన అదే ఉండాలి అనమాట నీ ప్రవర్తన మీ ప్రవర్తన అంత ఆయన అధికారము ఒప్పుకును అప్పుడు ఆయన నీ ప్రొవ్వలను స్థరళము చేయను అంటూ ప్రొవ్వాం చేశాడంట స్థరాలము చేస్తాడంట ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు బై కొంతవో ప్రతి ఒక్కటి ఆయన మీదను ప్రతి ఒక్కటి ఆయనని ఆయనను పెట్టి దేవుడు అది కరెక్ట్ కాదో ఇది నీకు సూటబుల్లో కాదో అని దేవుని దగ్గర ప్రజలకు అడిగినప్పుడు నీ ద్రువ్వల ఎవ్వరూ లేకపోయినాను ఒంటరి దాంట్లో అయినా కానీ ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబెర్స్ ఇది చేయాలంటే నమ్మకపోవచ్చు లేకపోతే ఇది నీకు రాకపోవచ్చు ఏదో దాని ద్వారా అయిన అయిపోయిండవచ్చు కానీ నీ స్వబుద్ధి నీ ఒక బుద్ధి ఉపయోగించకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని మీద డిపెండ్ అవుతూ ఉంటావో దేవుని మీద నువ్వు డిపెండ్ అవుతూ ఉంటావో ఎట్లా డిపెండ్ అవ్వాలంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే కాదు కదా ఇక్కడ ఏమంటున్నావు ఫస్ట్ దాంట్లో హృదయముతో హూన్ హృదయముతో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో ఎప్పుడైతే నీ ఇంటెలిజెన్స్ కాకుండా ఎవరు ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని దేవుని ఇంటెలిజెన్స్ మన స్వబుద్ధి కాదర్ రాసింది కదా మన స్వబుద్ధి కాదు ఎవరు స్వబుద్ధి ఎవరిని మనం ఫస్ట్ పెట్టాలా ఫస్ట్ మనం ఎవరిని ఫస్ట్ పెట్టాలి దాని తర్వాత అన్ని మనకి రిటర్న్ దేవుడిస్తానంటే ఫస్ట్ మన ఇప్పుడు ఇంటెలిజెన్స్ రాదు ఫస్ట్ దేవుని ఇంటెలిజెన్స్ మనం ముందు పెట్టాలా మన త్రవ్వలంటూ ఎవరు వస్తారంటే సిక్స్త్వర్స్ అదే ఉంది కదా మీ ఆయన మీ త్రొవ్వ త్రవ్వ వల త్రొవ్వ సరాళం నేను ధ్యా అప్పుడు ఆయన నీ ప్రొను సరాళం చేయన ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఒక దేవ దేవుడు ఒక ఉపదేశమును గై కొంటావో నీ స్వబుద్ధి కాకుండా దేవుని ఒక స్వబుద్ధిని అడిగి నువ్వు పొందుకుంటావో నీ మార్గములు అన్నిటిలో దేవుడిని తోడుగా ఉంటాడంట అది మనం ఫస్ట్ పాయింట్ అది నేర్చుకోవాలా ఫస్ట్ పాయింట్ అదే మనం నేర్చుకోవాలంట ఏడో వచనంలో ఏమంటారు చూద్దాం నేను ధ్యానం కాదా అని నీ అనుకోవద్దు యోహోవయందు భయభక్తులు గల ఆ కలిగి ఆ చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముస్తులకు సత్తువయు కలుగును యుహోవయందు మనం ఏమంటే యోహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టును పెట్టుము మనం భయభక్తులు కలిగి ఉండాలా అండ్ వనం వన్మోతింగ్ ఏంటంటే చెడుతనము విడిచిపెడుతు ఈ రెండు విడిచిపెట్ యుహోవనం భయభస్తులు గల ఉండి చెడు ఎప్పుడైతే మనం విడిచి పెడతామో ఆటోమేటిక్ గా ఏమొస్తుందంట ఎప్పుడైతే మనము మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ఎప్పుడైతే గాయకుంటామో ఆయన మార్గంలో ఎప్పుడైతే దేవుని ఆయన మన మార్గంలో ఎప్పుడైతే దేవుని పట్టి మనము వెళ్ళుతామో అండ్ వన్ మోర్ థింగ్ యోవైతే అంటే మళ్ళీ ఇంకొక భయభక్తులు కడిగి ఉంటామో చదువు మనం దృష్టి పెడతామో అప్పుడు మీ దేహమున ఆరోగ్యము నీ దేహమున ఆరోగ్యమును మీ ఎముకలకు సత్తువై కలుగును అంటు ఇంత మంచిగా ఉంటుందో ఇవన్నీ నువ్వు పాటిస్తే ఫస్ట్ ఏమంటున్నావు ఫస్ట్ ఫస్ట్ అవన్నీ పాటిస్తే ఏమంట నీకు ఒక ఆ సెకండ్ వాసు అంటుంది కదా అవి దీర్ఘు దీర్ఘ ఆయువును సుఖ జీవితము గడుచు సంవత్సరములను శాంతి కలుగజేస్తున్నాను అంటుంది మళ్ళీ కింద ఏమంటున్నాను అదే ఎస్లో ఏమంటున్నా అప్పుడు మీ దేశ ఆరోగ్యమును నియము కలుగును అంటున్నాను ఇంకా క్లియర్ గా రాసిందంటే ఆయన ఉపదేశమును ఎప్పుడు మనం మర్చిపోమో మరొక హృదయంలో పాటిస్తామో ఆయన దయా సత్యమును మనం కంట భూషణములుగా ధరించుకుంటామో ఆయన ఆగు ఎప్పుడు పాటిస్తామో ఆయన ఫస్ట్ మన బుద్ధి కాకుండా ఆయన బుద్ధి ఎప్పుడైతే పెడతామో మన మార్గములని సరాలము చేస్తాడంట ఎప్పుడైతే భయభక్తుడు గడి మనం ఉంటామో ఆయన భయభక్తుడు గడి ఉంటామో చెడు విడిచి మంచితనముగా ఎప్పుడైతే మారతామో అయిన మనం ఏమిస్తాడ ఆరోగ్యం అనే వరము దేహమును ఆరోగ్యమును ఎముకలకు మనకు కలుగును అని అంటున్నాను నైన్త్ ఫోర్స్ లో ఏమంటుందంటే నీ రాబడి అంతటిలో ప్రధమ ఫలమును మీ ఆస్తిలో భాగమున ఇచ్చాగమును ఇచ్చిన యహోవను గణపరచుము ఇప్పుడు నీ కోట్లలో దార్ సమృద్ధిగా నుండును నుండి ద్రాక్ష రసము పైకి పొడి పారును అని అంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో జనరల్ గా చాలా మంది మేనిఫులేటివ్ మాట్లాడతారు ఈ మొత్తం మొత్తం ఒకసారి చూసుకుంటే ఎక్కడైనా పోతే కూడా కష్టం అండ్ లాక్స్ ఏంటి మనకు దర్శన భాగం దర్శన భాగం అనేది వాళ్ళు మోస్ట్ అడుగుతుంటాను అడుగుతుంటారు కానీ మనము దేవుడు ఒక మాట అంటే కదా ఈ సమస్త క్రియేట్ చేసిన దేవుడు మనకి దేవుడు ఎంత అంటే అనిపిస్తావు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు కానీ ఈ ఒక్క వచనం ఆధారం చేసుకొని కొంతమంది కొన్ని కొంతమంది మ్యానిపులేటివ్ గా నువ్వు పైసలు ఇస్తేనే ఇంకా అభివృద్ధి జరుగుతున్నాను కాదయంతో ఎప్పుడైతే పాటిస్తాం అని అనుకుంటున్నాం అది ఎక్కడికి ఇస్తున్నావు ఆ దర్శన భాగం ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో అంటారు కదా నీ రాబోయే అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమున ఇచ్చు యుహోవను గణపరచుము అప్పుడు నీ పోట్ కోట్లలో ధాన్యము సమృద్ధి ముందునో నీ గానములో కొత్త ద్రాక్ష రసము పైకి పోలి పారితాయండి ఇది కరెక్ట్ విను కరెక్ట్ గా విని ఎవైతే కరెక్ట్ గా అది చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించే ఎవరైతే మానిప్పు లేచేవ్గా నీకు అర్థమవుతుంది వాళ్ళు మార్పు లేటవుగా అడుగుతున్నారో అమౌంట్ ని ఏదైతే నువ్వు అది చెడు రూపంలో వాళ్ళు యూజ్ చేస్తున్నారానికి దాని నుంచి ఎందుకంటే ఇది మొత్తము సామత గ్రంథమని జ్ఞానము గురించి మాట్లాడుతుంటారు కదా సల్మోహన్ రాజు ఆ జ్ఞానం కొద్దు కూడా నువ్వు అడుగుదేవు అడుగు అని జ్ఞానముతో వివేచనతో ఆయన ఉపదేశము ఏ ఎవరు ఎక్కువ పాటిస్తుందో అక్కడ నువ్వు నువ్వు ఇవ్వడానికి ట్రై చేయాలి ఆ దృష్టి ఏమైతుందంట నీ గాన నుండి ద్రాక్షరముతో ద్రాక్ష రసము పై పొడి పారుతాయంట దేవుడు నేను దీవిస్తాడంట అంతగా నేను దీవిస్తాడంట జనరల్స్ ఇంకా ఇంగ్లీష్ లో ఏమని అంటారంట జనరస్ట్ గా బ్ల జనరస్ ఎక్కువగా ఎక్కువగా అన్లిమిటెడ్ దేవుడు అంత గణం నీకు ఇస్తాడంట ఆయన తెలుసు ఆయనకి ఎట్ల ప్రాస్పర్ అయితే ఎంత దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు దాంట్లో ఎప్పుడైతే దేవునికి ఇవ్వడానికి ట్రై ట్రై ట్రై చేస్తే ఈ యొక్క గానుగోలు నుండి నుండి ద్రాక్షణ పొర్లి పార్తాయంట ఈ నువ్వు కరెక్ట్ పాటించు అండ్ వన్ మో థింగ్ ఇంకొకటి జ్ఞానముతో విభేషణంతో కరెక్ట్ గా నడుచుకో ఎవరికి ఇవ్వాలి ఇక్కడ కరెక్ట్ అది కూడా నేను ఒకవేళ ఇవ్వడానికి నువ్వు ట్రై చేస్తున్నావు ఇది కరెక్ట్ రాంగ్ అని అడుగు ఈ అమౌంట్ నేను ఏదైతే ప్రథమ ఫలం ఇస్తున్నానో అది కరెక్ట్ గా నే ఉపయో ఉపయోగపడుతుందా లేదా ఇది కరెక్ట్ రాంగ్ అని నువ్వు దేవుని పదకొండు వచ్చినంలో ఏమంటుందంటే నా కుమారుడ యుద్ధ యహోవ శిక్షను తృణీకరింపవద్దు యహోవ శిక్షను తృణీకరింపవద్దు అయిన గద్దిం గద్దింపున విసుపవద్దు మళ్ళా ఫస్ట్ అంటుంది కదా నా కుమారుడ మళ్ళా అంటుంది చూడండి నా కుమారుడ యొక్క శిక్షను తృణీకరింపవద్దు అండ్ తృణీకరింపవద్దు ఆయన గడ్డింపున విసుకోవద్దు ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనము ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు వచ్చింది నాకే ఎందుకు ఇచ్చినవంటే దేవుడు అది కరెక్షన్ చేయడానికి ఇస్తాడు మనం ఒక్కొక్కసారి మనము తెలవకుండా ఏదో ఒక ట్రాప్ గానీ ఆహా నువ్వు చిక్కుకున్నావు నువ్వు నేర్చుకోవాలా ఈ మిస్టేక్ నుంచి నువ్వు నేర్చుకోవాలా మనం మనం చెప్పేటప్పుడు కూడా ఎవరికన్నా మిస్టేక్ ఇది మిస్టేక్ అయింది నువ్వు నేర్చుకో నేర్చుకోవాలా అని చెప్పడానికే దేవుడు మనకి శిక్షిస్తాడంట చూడండి నా కుమారుడ యోహోవ శిక్షను యహోవ శిక్షను రుణించు ఆయన గద్ద గద్దింపున విసుకోవద్దు అంటున్నాడు మళ్ళీ ఏమంటుంది చూడండి తండ్రి తనకు ఇష్ట కుమారుణ్ణి గద్దీగా పైన ఏమ పైన కిందికి ఒకసారి చూసుకోండి మీరు తండ్రి ఎవరిని శిక్షిస్తాడంట ఎవరిని శిక్షిస్తాడంటే మీరు ఒక ప్రశ్న వేసుకోండి దానికి తండ్రి తన ఇష్ తండ్రి తనకు ఇష్డైన కుమారుని రడ్డించుచు బీజీగా తను ప్రేమించు వారిని రడ్డించును మళ్ళా చదువుతున్నాను వినండి తండ్రి తన ఇష్డైన కుమారుణ్ణి రడ్డించుచు రీతిగా యోహ్ తను ప్రేమించు వారిని రద్దించును సో మనని కరెక్ట్ చేయడానికి మన కరెక్ట్ ద్రువ్వలో వెళ్ళడానికి తన ఇష్టడైన కుమారుడిని రద్దిస్తాడంట మనకి కరెక్ట్ నేర్చడానికి తన శిక్షిస్తాడంట మనము అది గ్రహించాలి మనము అది గ్రహించాల ఏది కరెక్ట్ ఏది రాంగో మనం గ్రహించాలా క్లియర్ గా రాసింది కదా ఇష్టడైన కుమారుడిగా రాసింది ఇష్డైన కుమారుడి తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గ్రద్ధిస్తాడంట యహో తను ప్రేమించు వారిని గ్రద్ధిస్తాడు ఇంత క్లియర్ గా దేవుడు చనమోహన్ రోజు మనకు ఎక్స్ప్లెయిన్ కదా ప్రధము వచనంలో చూడండి జ్ఞానం సంపాదించు వాడు వివేచన కలిగిన నరుడు నడు వివేచన కలిగించిన నరుడు ధన్యుడు అంట సంపాదించిన వాడు ధన్యుడు చూడండి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన నదు ధన్యుడు అంట ఇంకోటి మనకి ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ ని మనం చాలా అలవాటు పడి పడిపోతాం ఇదే గొప్పది ఇదే ఇది మనకి ఇది ఇవన్నీ ఉంటాయి చాలు మనం అనుకుంటాం కానీ దానికన్నా ముందు దానికన్నా ఎక్కువ మనకి దేవుడు జ్ఞానం ఉంటే కదా ఇవన్నీ ఆటోమేటిక్ గా మన జీవితాల్లోకి వచ్చేసి అంటాం జ్ఞానము సంపాదించుకుంటా మేలో ఎక్కడంటి సంపాదించుట కంటే జ్ఞాన లాభాలు వండుటమేలా అంటుంది మనము మెటీరియలిస్టిక్ చూస్తే అలవాటు అయిపోయినా ఇది సంపాదిస్తే ఇవన్నీ మనలో వచ్చేస్తే ఇవన్నీ మనలో ఉంటే ఇవ మనకి కొన్ని కొన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటాం కానీ దీనికన్నా ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే జ్ఞానము సంపాదించేవాడు దాన్ని కూడా అంటున్నారు అయినా అదే అంటుండ కదా జ్ఞానం సంపాదించు ధన్యుడు దీనికంటే వెన్నీ సంపాదించుట కంటే అపారిని సంపాదించడం కంటే సంపాదించట మేలు జ్ఞానము సంపాదించన్యుడు వాళ్ళే ధన్యులు అంటూ ఇష్ట పదిహేను వచనంలో ఏమని మాట్లాడతానంటే నీకు ఇష్ట వస్తువులు వస్తువులన్నీ దానితో సమా ఇప్పుడు మనం ఇవన్నీ దా మనము ఇవన్నీ ఇష్ట వస్తువులన్నీ దాని సమానము కాదంట దేనితో ఎక్కువ ఎక్కువ మనకి ఏముండాలంట ధ్యానం ఉండాలని వెండి కూడా సరిపోదు అంటే మనకి అపరించి కూడా సరిపోదు ఇవన్నీ మెటీరియల్స్ థింగ్స్ మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారిను ఆలోచించు ఒక చాలా చాలా ధన్యుడు అంటే చాలా ప పర్సన్ కూడా ఒక్కొక్కసారి ఏమైతుందంట వాళ్ళలో మన శాంతి అనేది ఉండదంట ఎంత పైసలు ఉన్నా గానీ వాళ్ళలో మనశాంతి అనేది ఉండదంట కానీ మూడో మూడు అదే మన ఈ అధ్యాయంలోనే ఏమన్నాడు అన్నదో తన ఉపదేశములను తన మార్గములను తన ఆజ్ఞ హృదయముతోను పాటిస్తే గాయకొంటే ఆయన ఒక మాట అన్నాడు శాంతిని కలుగజేస్తానన్నాడు ఎంత మనకి కలుగజేస్తాను అవి దీర్ఘాయు జీవముతో గడుచు సంవత్సరములను ఆయన ఇస్తానన్నాడు అంటే మెటీరియలిస్టిక్ వెండి కన్నా ఏది కన్నా అవి తక్కువనే జ్ఞాన స్థానము ఎప్పుడైతే గాయకుంటామో అది జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు జ్ఞానము సంపాదిస్తావో దీర్ఘావు ఆయువు సుఖ జీవితము ఆ సంవత్సరములను సాటి నీకు కలుగ కలుగజేస్తానంట అది మెయిన్ ఇంపార్టెంట్ శాంతిని కలుగజేస్తానంటున్నావు ఎప్పుడు జ్ఞానము సంపాదించుకుంటే ఆయన ఆజ్ఞ గై కొను గాయకొనితే ఇంకొకటి ఆయన ఉపదేశములను పాటిస్తే అది మనము నేర్చుకోవాలంటాం పంతొమ్మిదో అధ్యాయం వచనం చూసుకుందాము జ్ఞానము జ్ఞానం వలన యహోవ భూమిని స్థాపించను వివే వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహి ప్రవహించుచున్నది మేఘముల నుండి మంచు బిందువును కురియునున్నది నా కుమారులైన జ్ఞానము వివేచన భద్రము చేసుకునము దేవుడు మంచి సృష్టిని మనకిచ్చిండు కదా చూడండి జ్ఞానము వలన అయిన జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించిండో ఇంత మంచి ఇంకా వివే వల్ల ఆయన ఆకాశము విశాలము స్థిరపరిచిన దేవుడికి అంత ఇంటెలిజెన్స్ ఉంది ఇవన్నీ చేసిన దేవుడు నీకు ఇంకా ఇంత జ్ఞానం అడిగితే ఏది కూడా ఏదైనా నీకు ఇస్తానంటాడు కదా ఒక్కటే ఒక మాట నువ్వు అడగాలి ఒకటే ఒక మాట ఇంకా వివరిస్తున్నావు కదా జ్ఞానం యహోవా భూమి స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశము విశాలముగా స్థిరపర్చను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవ ప్రవహించుచున్నది తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి నేర్చు నుండి మంచు బిందువులు నా కుమారుల లేదైన జ్ఞానము వివేచన భద్రం చేసుకొనుము తీర వివే వివే జ్ఞానము వివేచనం భద్రము చేసుకోవాలంట క్లియర్ గా చూడండి జ్ఞానమును వివేచనను భద్రము చేసుకోను వాటి కనున్న ఎదట నుండి తొలగిపో పోయిన తొలగిపోవద్దంట వాటి ఇంకా మనం భద్రముగా చూసుకోవాలంట మన ఐ సైట్ నుంచి అది తొలగిపోవద్ద అవి నీకు జీవ్ కాక ీ మెడకు అలంకారముగా ఉందును అవి జీవముగాక నీ మెడను అలంకారము ఉండును ఇప్పటిక్కడ ఆ మూడో వచనంలో అట్లనే అంటాడు కదా ఏమంటాడు దయ సత్యమును ఎంచును నిన్ను విడిచిపోనియక వాటిని సంతభూషణముగా ధరించుకోను ఇక్కడ ఏమంటాడు నీ మెడ అలంకారము ఉండును దేవుడు మనని జ్ఞానము విదేశమును భద్రము చేసుకున్నాము భద్రముగా ఉంచుకోవాలంట ఇక్కడ కూడా అదే చెప్తుంది కదా ఇక్కడ ఏమని చెప్తున్నాడు మరువకుము అని చెప్తున్నాడు స్టార్టింగ్ లో మనకి ఇప్పుడు దేశమును భద్రముగా చేసుకున్నాము భద్రముగా చేసుకున్నాము మళ్ళా థర్డ్ వచ్చినప్పుడు ఏమంటారు వాటిని కన్ కన్ ఇక్కడ మళ్ళా మనకి ఇది ఇక్కడ ఏమంటుంది పని మెడ అలంకారం ఉండును క్లియర్గా ఇవన్నీ మనకి మనని భద్రపరుచుకోవాలంటున్నాడు మర్చిపోవాలంటు మీ హృదయంలో రాసుకోవాలంటు ఏమి తన ఉపదేశములను తన ఆజ్ఞలను రాసుకోవాలంటుండు కదా ఇక్కడ ఇక్కడ ఆ పూర్ణ హృదయంతో యోహోబోయందు నమ్మిక ఇంకా అది చెదిరిపోకుండా మనము హృదయంలో రాసుకోవాలని ఆ కదా హృదయం మీద మనం చెదిరిపోకుండా నువ్వు రాసుకు అది చెదిరిపోవద్దు అట్లా నువ్వు పూర్ణ హృదయం ద్వారా ఎప్పుడైతే నువ్వు గై కొనుగోతు గై కొంటావో ఎప్పుడైతే ఆ ఒక ఎప్పుడైతే పాటిస్తావో చెదిరిపోకుండా చూసుకుంటావో అన్ని నీటి దేవుడు ఇస్తానంటు మెటీరియల్స్ థింగ్స్ ఇస్తానంటే వెండి కంటే విలువైనది అపరిమితి కంటే వెండి బంగారము మనీ కంటే విలువైనది దేవుడు నీ జ్ఞానము ప్రసాదిస్తా పైన అదే ఉంది కదా జ్ఞానము సంపాదించిన వాడే ధన్యుడు అంటే సంపాదించిన వాళ్ళు ఈ లోకంలో మెటీరియల్ సంపాదించిన వాళ్ళు ధన్యులు కాదు యా జ్ఞానము సంపాదించిన వాడే ధన్యుడు ఎప్పుడైతే దేవుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు దేవుడు ఇది నాకే ఇచ్చినాం అని అంటే అట్లా అనవద్ద ఎవడు ఎవరికి శిక్షిస్తాడంట దేవుడు తండ్రి తనకు వాడిని శిక్షిస్తాడంట వాళ్ళని గర్దిస్తాడంత వాడికి వాళ్ళని శృణీకరిస్తాడంత ఎందుకంటే మనం స్ట్రాంగ్ గా తయారు కావాలండి మనం స్ట్రాంగ్ గా తయారు కావాలా ముందు వస్తున్న శ్రమల్ని మనం ఎదుర్కోవాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి దేవుడు ఇప్పటి నుంచి మనకి కరెక్ట్ కరెక్ట్ గా చేపిస్తుండవు కరెక్ట్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలని ఇప్పుడు మనం కింద పడి పడిపోకుండా చూసుకోవడానికి దేవుడు చేస్తున్నాం ఇంకా ఇంట్ పెద్ద భూమి ఆకాశము సృష్టించిన అంత జ్ఞానము దేవుడికి ఉంది ఎక్కడెక్కడ ఏం చేయాలని అన్నీ తెలుసు అంత జ్ఞానం దేవుని పొంది అప్పుడు నీ కుమారుడు నీ కుమారుడా అని రెండు అన్నాడు కదా నా కుమారుడా నా కుమారుడా తన కుమారుడికి కూడా అంత ధ్యానం ఇస్తాడు కదా తన పిల్లలకి కూడా అంతనే ధ్యానం ఇస్తాడు కదా తన దేవుడు సో అది మనం జ్ఞానం భద్రముగా చేసుకున్నప్పుడు వాటిని కళ్ళు నుండి తీసుకోకుండా మనం భద్రంగా చూసుకున్నప్పుడు తన మెదక్కి అలంకరించుకున్నప్పుడు ఆయన సుఖ జీవితం మనలో ఇస్తాడని పీస్ఫుల్ పీస్ఫుల్ లైఫ్ మన మనలో ఉంటదండి ఇరవై రెండవ వస్త్రం అవి నీకు జీవముగా జీవము గాను ఈ మేడ అలంకారముగా ఉందును ఇరవై మూడో ఇరవై అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడు చొట్టలేదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు రుణ్ముగా నిద్రించదవు చూడండి అంత మంచి పీస్ఫుల్ లైఫ్ మనకు దేవుడు ఇస్తానంటున్నాడు ఇప్పుడు మనం దేవుడు ఒక ఆజ్ఞే అంత మంచి పీస్ఫుల్ లైఫ్ మనకి దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ తో దేవుని దగ్గర అడుగుతామో దేవు దేవునికి దేవునికి మన సబ్బుద్ధి కాకుండా దేవుని బుద్ధి ఆ పెట్టి మార్గములో దేవుడు అని ఉపయోగం ఉంటుంది ఆ మార్గములు సరారా చేయి అని ఎప్పుడైతే చెప్తావో ప్రతి దాంట్లో దేవుడు నీకు నీవు పడుండి సుఖముగా నిద్రించదవు ఓకే నడిచేదవు నీ పాదములు ఎప్పుడు తొట్టలు చూడండి నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదములు ఎప్పుడు తొట్టలదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పడు సుఖముగా నిద్రించదవు ఆ ఐదవ వచనంలో చూసుకున్నా ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్గా దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యోగా నీకు ఆధారమగును మీ కాళ్ళు చిక్కుబడు పడుకున్నట్లు ఆయన నేను కాపాడును నేను చేయుట నీ అక్కడ ఏమన్నా ఎప్పుడెప్పుడు కాపాడుతాడంట ప్రతి నీకు చిక్కు ఏదైనా దేంట్లో చిక్కుకుంటే కూడా ప్రతి దాంట్లో నీ కాపాడుతానంటుండో నిద్ర నీకు వస్తుంది కనుక్కున్నప్పుడు కూడా ప్రతి దాంట్లోనూ నా సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడు చుట్టాలు ఇవ్వదు అనుకున్నప్పుడు కూడా ప్రతి దాంట్లో దేవుడు ప్రతి ఒక్క మినిట్ల ప్రతి దాంట్లో దేవుడు నీకు తోడే ఉంటా తోడే ఉంటా ప్రతి దాంట్లో ఏదనగా నీ చూడే ఉంటాడు అని అంటున్నాడు చూడే ఉంటాడు ఆయన అంతడు కదా నీ ప్రవక్షన అంత ఎందు ఆయన అధికారము ఒప్పుకోను అప్పుడు ఆయన నీ చోవలంత సరళము చేయదు అని ఆరోసా అంటాడు కదా అదే నువ్వు పాటించాలి అది నువ్వు పాటిస్తే సురక్షితముగా నడిచేదవో ప్రతి కూడా నీకు తోడుగా నీడగా ఉంటాడు చూసటి మనం దేవుడు కుమారుడ కుమారుడు అంటే దేవుని యొక్క ఆగ్ఞానం మనం పాటించాలంటే ఇంకొకటి కూడా మనం గిరాల యహోవా నీకు ఆదర మగును ఇరవై ఏడవ వచనంలో చూసుకున్నాము నేను చేయుత నీ చేతనైనప్పుడు క్లియర్ చూడండి నేను చేయుత నీకు చేతనైనప్పుడు దాని కొంతగిన వారికి ఎవరికంట కొందదగిన వారికి చేయకుండా వెనుక తీ వెనుక ద్రవ్యుడు నీ వద్దనుండగా రేపు ఇచ్చదనని కొయ్యిరమ్మని నీ పొరుగు వానితో అనవద్దు ఫస్ట్ ఏమంటుండో మనకు ఆ సహాయం చేయడానికి మనకు వీలైతుంది కానీ ఇది ఈరోజు నేను చేయలేను లైక్ నేను చేయదలుచుకోలేదు అని మనం ఎప్పుడైతే వెనుక తిరిగి అది అసలు అది బ్యాక్ స్టెప్ అనేది మనం వేయొద్దండి బ్యాక్ స్టెప్ అనేది వేయొద్దు నా కుమారుడు నా కుమారుడు అనే దేవుడు అంతగానన్నప్పుడు దేవుడు ప్రతిదీ మనకు దేవుడు ఇస్తున్నప్పుడు నీ దగ్గర ఉండరు నీ దగ్గర ఉంది కానీ నువ్వు ఇవ్వలేకపోతే దేవుడు ఒక ఆజ్ఞానం పాటించినట్టు ఆజ్ఞానం పాటించమన్నాడు కదా మేలు చేయుట నీ చేతనైనప్పుడు ఇంకా అంటున్నావు నీకు ఏదైతే చేతనవుతుందో అదేమంటుంది కదా మేలు చేయుట నీ చేతనైనప్పుడు నీ చేత ఏం లేకపోతే నీ తప్పు కాదు ఎప్పుడైతే నీ విల్లింగ్ నువ్వు చేయగలుగుతావు పని నువ్వు చేయగలుగుతావు నువ్వు హెల్ప్ చేయగలుగుతా పర్సన్ కి నువ్వు దేవుని ఆజ్ఞాన్ని పాటిస్తున్నా అన్నంతే కదా కానీ అది కూడా ఆలోచించాలి అది కరెక్ట్ గా రాంగ్ నేను కరెక్ట్ కరెక్ట్ అయితేనే నేను చేయాలని దేవు నన్ను అడుగు మీరు చెయ్యుతా నీ చేతనైనప్పుడు నువ్వు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి క్లియర్ గా అంటు దాండ వారికి చెయ్యకుండా వెనుక తీయకుము ద్రవ్య యనుండగా రేపు ఇచ్చేతనను పొయ్యి రమ్మని నీ పొరుగు వాణితో అనవద్దు నీ పొరుగువాణి నిబంధనగా నివసించినప్పుడు వానికి అప్రకారం కల్పించవద్దు నీకు హాని చేయవాణితో నిమిత్తముగా జగడ మారవద్దు క్లియర్ వన్ని ఇవన్నీ దేవుడు ఒక కమాండ్మెంట్స్ ఒక ఒకవేళ ఫాలో అయితే దేవుడు ఒక ఉపదేశము ఒక కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అయితే కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు దేవుడు ఎక్కువ ఎక్కువగా ఆశీర్వదిస్తాడంట మనకి పదవచనం ఉంది కదా ఈ గానుగోలు ద్రాక్ష రసము ఎట్లా పారుతుందో లైక్ పాడుతుంది మనకి అపాయము ఒక మనం అనుకుంటున్నాం కదా ఇందాక మాట్లాడుకున్నాం కదా శిక్ష అపాయము దేవుడు ఎవరిని గద్దస్తాడని తన ఇస్తున్న వాటినే ఇస్తున్న వాటిని గద్దిస్తాడంటే లాస్ట్ దీని అన్ని గొప్ప అన్నిటికన్నా దేవుడు ఒకటి హెచ్చరిస్తున్నాడు అంటే ఏంటంటే ఆ ముప్పై నాలుగో ముప్పై మూడో వచ్చినంలో భక్తిహీనులు ఇంటి నీదిహోవ శాపము వచ్చునో క్లియర్ చూడండి భక్తిహీనుల ఇంటి మీదికి యో శాపము వచ్చును నీటి మంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును సో దేవుని యొక్క ఆజ్ఞలు బయట పాటేసిపోతే ఏమైతుందని శాపము వచ్చును భక్తిహీనులు ఇంటి ఇంటి మీదికి యోగ శాపము వచ్చును నీటి మంతుల ఆయన ఆశీర్వదించును క్లియర్ గా ఉందా లేదా నీటిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు అని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు మన దగ్గర ఎప్పుడు మనము మన దగ్గర ఆ పనికి చేయడానికి మేలు చేయుట మన మనకి సాధనైనప్పుడు ఓకే మనం చేయకపోతే మన పొందువారికి చేయకుండా తన పొందువారికి చెయ్యాలి కదా తన ఆజ్ఞలను పాటియాల ఎట్లా పాటియాలా పూర్ణ హృదయంతో పాటియాల గాయ కొనాలా మర్చిపోకుండా గై మనము దయత్ సత్యముతోని మనం నడుచుకోవాలా ప్రతి దాంట్లో దేవుణ్ణి అడగాల ప్రతి దాంట్లో దేవుణ్ణి ముందు పెట్టి అడగాల మన స్వబుద్ధి కాకుండా దేవుడు బుద్ధితో మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రతిదీ మన దేవుడు ఇస్తాడు ఎంత మనం ఇస్తాడని మన యొక్క గానం కొడ్లి పారుతుంది అని గణం ఇస్తానండి ఎప్పుడైతే అన్ని పాటించినప్పుడు మన ముప్పై మూడవ వచనంలో అంటే అడగడం నీతి మంత్రులు నివాస ఆయన ఆశీర్వదిస్తాడంట ఎప్పుడైతే నువ్వు గై కొనకపోతే భక్తిహీనుల ఉంటే నీకు అప్పుడు ఏమైతుందంట యో శాపము వచ్చునో అని అంటాడు ఈ వాక్యం దేవుడు గురించునుగాక రాధి దాంట్లో చూద్దాం యేసుప్రభా రచ్చ యశుప్రభా గ్రంథం మూడు అధ్యాయంలోనూ మాట్లాడిన రచ్చ యేసుప్రభా స్వామ్యులకు ఎట్లా అలానే మాత్రం కూడా మీరు మాట్లాడిన యశుప్రభ జ్ఞానము కలిగి వివేకం కలిగి మీ ఉపదేశమున ఏసుప్రభా మేము ఏనాడు కూడా మర్చిపోకుండా యేసుప్రభా పాతిగా దయను సత్యము నేసుప్రభ యసుప్రభ లైక్ ఎట్లయితే భయం చేసుకుంటామమ్మా ఇది నెక్స్కి అట్లా మేము భయం చేసుకోవాలా యసుప్రభ ఎంఠ భూభూషణముగా మేము ధరించుకోవాలా ఆ కంఠభూషణముగా దయను సత్యమును ధరించుకోవాలి యేసుప్రభ దేవుడా యశప్రభ ఎప్పుడైతే మనము సత్యముతోనే వేస్తూ ప్రభా నీ ఆజ్ఞలు ఎప్పుడు పాటిస్తామో వేస్తూ ప్రభా దేవుడానికి వేస్తు ప్రభా నీకే వందనాల రచ్చ అప్పుడు ఆరోగ్యం ఇస్తానన్నావు అచ్చ శాంతిని ఇస్తానన్నావు రాజ దీర్ఘాయువు చేతని నింపుతానన్న ఎప్పుడైతే నీ శిక్షకి మేము లోబడతాం వేస్తు ప్రభా నీ మేము లోబడతాం వేస్తు ప్రభా ప్రతి భూమి ఆకాశము సృష్టించిన దేవుడు వేస్తు అలాంటి జ్ఞానము మాకు ఇస్తానన్నావు దాన్ని పోగొట్టుకోద్దానన్నావు ఎసుప్రభా దాచుకోమన్నా వేసుప్రభి యసుప్రభ ఎవరికైతే మేము హెల్ప్ చేయాలనుకుంటున్నామో ఒకవేళ మా వల్ల అయితే మేము హెల్ప్ చేయాలి యేసుప్రభా ఎవరి గురించి తప్పుగా ఆలోచించకుండా ఏసుప్రభ భక్తిహీనం కాకుండా ఏసుప్రభ నీతో ఏసుప్రభ ఏసుప్రభ నీతి వంతులుగా మేమని సాయం చేయండి వేసుప్రభ ఆశీర్వాదం అనేది మేము పొందుకోవాలా ఫస్ట్ నిన్ను పెట్టాలా ఫస్ట్ ఏసుప్రభ మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది మోసుకుందాం ఏసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించిన గాక దేవుడు మనల్ని అందరినీ దీవించను కాక ప్రైజ్ <gay'd> దీర్శారు